అంత నీవే ఎరిగి ఇచ్చ నన్ను కాతుగాక మాయలలో పొరలే దిమ్మరివాడనేను నీ సరివాడనా నిన్ను దూరేవాడనా దాసుడనై కొలిచిన తనుధారిని వేసరించ నోపుదునా వెరపించగలనా మాసిన పాపాలలోని మైల సోకినాడను విన్నవించేవాడనా వీడుజోడువాడనా అన్నిటా శరణు చొచ్చినట్టి జీవిని ఎన్నిటి ఎన్నిటికుత్తరమిచ్చే ఏ చేసి మెప్పించే మున్నిటి కర్మములకు ముంగిటనున్నాడను ఎదురాడేవాడనా ఎలయించేవాడనా సదరాన నీకు మొక్కే జంతువ నేను ఇదివో శ్రీవెంకటేశరుక నీ వసగగా పొదిగి మహిమలు పొగడుచున్నాడను